హేతవ కవీనాను తమశ్వరస్తేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణి దామ శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమాన్ అస్మారాచార్యపే గిరితరం పరా మహాంగాని వాత్రుస్రోత్రమే బరమింద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్యాం మ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణ నిరాకరణ్యేస్త పదాత్మనిన ఉపనిషత్సర్మాస్ ివాచా యథా మహతో సేతోందారా ఖద్యోతమాత్రిష్ట సతోపీ దహిదేం సేన్యా షోడశానా కళా కళ అతిశిష్టా సైత వేదానానుభవసి అశానాథ నిజాస్ అంటే పదిహేను రోజులు భయభానిస్తే పదహారు కళల్లో పదిహేను కళలు తీసిపోయి వ్యక్తమైపోయి ఒక్క కళ మిగిలి ఉన్నది చిన్న మినిగిరి పురుగంట నెత్తి ఉంటే దాన్ని నొప్పిని కట్టెలు వేస్తే మందుతాయి కాబట్టి ఆ చిన్న మినిగిరిపుడి గంట నిత్తిని దాన్ని జాగ్రత్తగా తీసేయడం దాన్ని ఇంట్రీవ్ చేసి ఆ తర్వాత కట్టెలు వేస్తే మందుతుంది అలాగే ఐదు రోజులు భోజనం లేదు కనుక వీళ్ళు భోజనం చేసినారు సో అశాన అత నే విజ్ఞాస చేసేది భోజనం చేసి వచ్చిన తర్వాత నీకు ఏవో కొన్ని విషయాలు చెప్పి ఉంటాయి అది నేను చెప్తే నీకు తెలుస్తుంది అని ఆయన అంటారు భాషలో ఉన్నాయండి ఏమంతి కారణం ఏ సో తాని రుగాదిని కలిగితే తాని రుగా అవుతుంది ఇంకో అనొచ్చు యకారం వస్తుంది ఈ స్థానంలో సో మీకు చెప్తుంది కదా తండ్రి తిరిగి వృత్తిని చెప్తుని చెప్పి శామ చెప్పంటే నాకేం గుర్తురావట్లేదు అని అంటారు అంటే మైండ్ అంతా బ్లాంట్ ఉంది ఏమీ తెలియట్లేదు అంటే అప్పుడు తండ్రి అంటున్నాడు దానికి కారణం చెప్పాలను నీకు ఏమి తేసకపోవడానికి కారణమైతే చెప్తా విను ఏంటంటే ఆ కాని ఉగాది నతిభాంతి ఏమో ఏ కారణం చేపనైతే ఆ రుక్కులు మొదలైనవి నీకు తేర్చుకలేదో ఆ కారణం నేను విను ఏం చెప్తాను కారణమైన దేని చెప్పకపోవడం చేసిన తోసట్లేస్తాను దాన్ని బట్టి ఏంటంటే కృష్ణిస్తుందో మీరు చూద్దరిగాను అన్నలేని సౌన్యమనహ అన్నమయ్యి సౌన్యమనహ ఆ కంక్లూషన్ కోసం यथा यथारे के सोम्या महत महत्म अभ्याज उपचित सैन इंधन अग्नेंगारेतमा खेतपरिमाण शास्त पिशिष्ट అవసరం తండ్రి పెడుకు ఎంటే దృష్టాంతం లోకంలో హే సోన్య మహత అగ్నేహ అగ్నేహం ఉంది అక్కడ ఆ మహత ఇలా అగ్నేహితు వర్తిస్తుంది పెద్ద మంట బాన్ స్థాయి ఈ బాన్ స్థాయిడ్ అదే పిచ్చి అదే బాన్ స్థాయి అది అలాగా ఫీల్ని అనవసరంగా మనం తగలబెట్టకూడదు దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏ ఆలోచించారు అమెరికాలో టెక్సస్ లో టెక్సస్ ఎస్టేట్ లో కాలేజీ స్టేషన్ ఒక యూనివర్సిటీ టౌన్ ఉంది ఆ టౌన్ లో విద్యార్థులందరూ కలిసి బాండ్ ఫైర్ పెడతారు అంతా అమెరికాలో ఎదు కదా మీరు ఇంత గట్టుతో టీకా అయితే వాడు ఇంత గట్టుతో కలుగుతారు సో అంతా బాండ్ ఫైర్ మీరు ఇక్కడ బాండ్ ఫైర్ ఎలా ఉంటుందో మీరు ఊహించండి అక్కడ బామ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లాగ్స్ తీసుకొస్తాయి చెట్లు పెట్టేసి లాగ్స్ తీసుకొచ్చి దాంతో పదిహేను అంతస్తుల ఎత్తు కలిగినటువంటి విడన్న స్తంభా స్తంభం కాదు విడన్న స్ట్రక్చర్ నిర్మాణం చేస్తారు పదిహేను అంతస్తుల ఎత్తు ఉంటుంది అది ఆ నిర్మాణం చేస్తారు దానికి నిప్పు పెడతా అది అది మండుతుంది అది మండితే ఆ మంట వంద మైళ్ళ వరకు కనపడుతుంది ఇది బాగుండే అమెరికాలో టెక్సస్ అమెరికాలో కల్లా ప్రపంచంలో అమెరికా పెద్దది అనుకుంటే మళ్ళీ అమెరికాలో సక్సెస్ మరీ పెద్దది బిగ్గెస్ట్ స్టేట్ ఇది బాండ్ ఫైర్ ఇది ఒక ఆ యూనివర్సిటీకి ఒక ట్రెడిషను లాస్ట్ ఇయర్ ఆ బాండ్ ఫైర్ అది రాంగ్గా పట్టానికి మరి ఐరన్ స్టాక్ అయింది కడతారు రిపోర్టు పడకూడదు అంత సేఫ్టీ కదా ఎంత సేఫ్టీ అయితేనే అది మనిషిని కూడా పదిహేను మంది లక్షలు అప్పటి నుంచి దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది ఇలా అంటే దాని స్థాయి మహత మహత్ పరిమాణస్య అభ్యాహిత్య అంటే ఉపచితస్య ఇంధన ఇంధనముల బాగా వర్ధల్లా చేయబడిన అగ్నే అగ్ని యొక్క ఇప్పుడు అది శాంతశ ఆ అగ్ని తెల్లారిండే ఎప్పుడు తెల్లారుతుందండి ఇంధనం లేకపోతే చల్లారుతుంది ఆ విధంగా తెల్లారింది ఎంతవరకు తెలారిందంటే ఏకహ అండ్ ఆరహ ఒక్క బొగ్గు బొగ్గు అంటే మంత నిప్పు బొగ్గు ఆడిపోయిన బొగ్గు కాదు ఒక ఆయన ఉన్నారు నా మొహం ఎలా ఉందని అడిగారు అక్కడ వచ్చి శాంతమైన అగ్ని అడే ఉంది అంటే ఆడరుకులేడు అగ్నితో పోల్చేడలేదు అగ్నితో పోల్చలేదు శాంతమైన అగ్నితో పోల్చేది శాంతమైన అగ్నితో అంటే బొగ్గులా ఉంది సో అలా కాదు శాంతస్వా అంటే ఆ కాదు ఇంకా మిక్కుండా ఖదేత ఎంత మూత్రం ఏక అంగారహ అంగారంటే కాలే కాలే బొగ్గుకి అంగారం అంటే సో ఇంత ఎంత ఎంత అంగారం అది ఖద్జేత మాత్ర నీగిరి కురి అంటే మాత్ర అంటే పరిమాణం మానే మానే దాటి నుంచి పరిమాణం ఎందులో కూడా అంటే దాని పరిమాణం అంతే మాత్ర అంటేగా మాత్రం అనుకున్నాడు పరిమాణ ఖద్యోత పరిమాణ ఖద్దేత ఖద్వేత అంటే మినిగురి పురుగు అది ఖేద్ది ఖద్వేత అది ఆకాశంలో అలా మునుగు మునుగులు అంటాం అటువంటి మునుగురి పురుగు అది ఆ పరిమాణంలో శాంతస్య అగ్నేహం ఈ శాంతి అగ్నేహం ప్రవర్తిస్తుంది పరిశిష్ట అవశిష్ట సత్ అంటే శ్యాత్ అంటే భవత్ అని అర్థం ఈ భవత నుంచి చూసింది అనుకున్నారు శ్యాత్ భవత్సర్థం అంత మాత్రం మిగిలింది ఓకే సో తేన ఇప్పుడు చిన్న ప్రెసరంత ఉందండి దానికంటే పెసరి పెద్దదైన కట్టే లేకపోతే నిర్మలం తీసుకుని ఇలానే వేశారనుకోండి కటోపి దానికంటే కొంచెం పెద్దది వేస్తారు కదా మరి అదే సైజుకి ఇంధనాన్ని కట్టిన మొక్క చేసి వేయరు కదా దానికంటే కొంచెం పెద్దది తటోపి ఆ పరిమాణం కంటే ఈషదతి బహు ఒక్కటిసారి ఎక్కువ పరిమాణం కలిగిన కట్టె దాన్ని వచ్చి మీరు దొరికే ఆగిపోతుంది నా దహే ఈ నిప్పుల్ని మీరు చిన్న కట్టె తీసుకుంటే ఆ కట్టె కనుక పెట్టాలను కానీ ఆమె అలా అయిపోతుంది ఈ పరిస్థితి అలా ఉందంటున్నారు నీ పదిహేను రోజులు భోజనం మానేసేపటికి నువ్వు ఆ విషయంగా ఉన్నావు నీకువ్వేదం ఎదుర్వేదం గుర్తురాకపోతు ఆశ్చర్యం ఏంటి ఏమేదూన్యా అన్నోపచితా షోడశానా కళానా ఏ అవయవ అతిశిష్ట అవశిష్టా సత్ ౌమ్య ఏలమే కలు సరిగ్గా ఇదే విధంగా కలసోడానం కళానాం నీలో కూడా పదహారు కళలు ఉండేవి అది నువ్వు అన్న తింటుంటే అది వర్ధిల్లితో ఉండేవి అన్న ఒక అటువంటి కళలలో ఏకాళ కళ అంటే అవయవమే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మిస్టీరియస్ మీనింగ్ అదేమి లేదు కళ అంటే అవయవము సో పదహారవ కళకా కళ అవయవ అతిశ అది అంటే మిస్టీరియస్ లేదని ఎందుకు అంటున్నానంటే మనకు ఒక అలవాటు ఉంది ఏంటంటే మిస్టరీ లేని చోట కూడా మిస్టరీ క్రియేట్ చేస్తున్న సర్కెస్ ఉంటుంది ఇది ఒక అలవాటు ఉంది సమాజంలో అందుకోసం చెప్తాను సో అలాగంటే మిస్టరీ క్రియేట్ చేయడం కళ నేపటికి మిస్టరీ చంద్రుడికి పదిహేను కళలు ఉంటాయి పదహార కళలకి అంతా మిస్టరీ ఇది మేము సరిపోయింది కళ అంటే ఒక్క వేదన పదహారు కళలు ఇంద్రియ పదహారు ఇంద్రియాలు ఉన్నాయి కదండి ఆ మనశ్శక్తిని పదహారు విభాగాలు చేస్తారు అంటే పదిహేను కలాలకే తిండి తిప్పలేకపోవడం చేత ఏకాశిష్టం ఖద్యేతమాత్రంగారతుల్యేక రీదా వేదాన్నానుభవసి నతిపద్యసే ఆ ఒక్క కళతో ఉన్నావు నువ్వు ఆ కళ ఎలా ఉందంటే ఎంత కళది ఖద్యోపమాత్ర అంగార్య మినిగిరి పురిగంత నిప్పు కనుక మిగిలి ఉంటే అది ఎలాంటి పరిస్థితి నీలో మిగిలి ఉన్న ఆ ఒక్క కళ మనశ్శక్తి యొక్క కళ అంటే మనశక్తి దాన్ని మీరు కంటితో చూసి దేండా ఆ శక్తి ఆ శక్తి యొక్క అంశం అవేదనము ఒక్క పిషదంట మాత్రం మిగిలింది అంతేతనే దాని ప్రభావం చేత వేదములను గుర్తు తెచ్చుకోవటం అన్నది నీకు కుదరట్లేదు నేను ఇప్పుడు నీకు ఏదైనా బోధించినా కూడా నీకు చెప్పినా కూడా నీకు అది వాచ మమ్మ వాచం మాట విన్న కూడా నీకు భాషించదు అది నీ తప్పు కాదు కాబట్టి ఏం చేయాలి అథాశేషం విజ్ఞాసి అసానా ఎంత చైతే అత అశేషం జిజ్ఞాస్ చేసి తర్వాత మీకు సకల వేదములు మళ్ళీ మీరు గడుస్తాయి ఎక్కడికి పోదు ఉంటుంది అలాగా వెళ్ళి భోజన చేసిరా అని పాప ఆయన పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఉంటే వాడే స్వేచ్ఛగానే తన ఇచ్చేతనే చేశాడు ఎక్స్పెరిమెంట్ మంచిది అతను వెళ్ళి భోజనం చేసి నాలుగో మంత్రం సహా సరే లోపలికి పోయి గొండు మెట్టుకుని తినొచ్చారు ఏదో ఆహారం తినొచ్చారు సూక్ష్మ సరళమైన ఆహారం తేలిక ఆహారం తినొచ్చారు వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంకా అవన్నీ ఎదుర్కొని ఫాలో ఆ తర్వాత ఎప్పుడైతే టైంలో ఉపససాద మళ్ళీ గురువు గారి దగ్గరికి గురువు గారు అడిగి అడిగిస్తారు ఎత్తించేదం అంటారో ఒకటి చెప్పవు ఇంకా టక్కుమని చెప్పారు ఎగుర్వేదం ఉన్నావు ఒకటి అందుకోవు అంటే టక్కుమంది అందుకున్నాడు ఏది కావాలంటే అది అలా దిగలోకి వచ్చేస్తే వచ్చింది కాబట్టి గురువు గారు ఏది అడిగితే అది చెప్పేశారు సర్వంభ ప్రతిపేదే అలా బుద్ధికి వచ్చేసింది అంతే కాబట్టి అంటే స్వామిజీ ఉపన్యాసం మొదలంటున్నాడంట ఉపన్యాసం మొదలంటున్నాడు కంగారు అనేది గట్టలోసే తప్ప ఏదో స్వామీజీకి ఏదన్నా కొంత న్యూట్రిషన్ సంఘం చూడవా ఉపన్యాసం వస్తుంది నువ్వు డౌంట్ వర్ అబోట ఒకసారి నేను యూనివర్సిటీలో ఎగలు వచ్చాను కదా న్యూయార్క్ యూనివర్సిటీ వింటే ఐదున్నరకి క్లాసు ఐదు వేల వచ్చాడు ఆర్గనైజర్ వచ్చే స్వామిజీ ఇంకా ఫైవ్ నిమిషాల్లో నీకు ఉంది అన్న ఐదున్నరకి స్త్రీ ఇంకో రెండు నిమిషాల్లో మరి మీరు పైకి నరకు క్లాస్ కదా మీరు అన్ని విధాలా రెడీ అవుతారని అడిగారు నేను అన్నాను లేదని చెప్పాను ఏమో ఎందుకు రెడీ కాలేదన్నా అంటే నీ కారణంగానే రెడీ కాలేదు నీ కారణంగా నువ్వు ఎన్నో ఒకప్పుడు కాఫీ తీసుకురా ఆ ప్రశ్న నువ్వు అడిగేవా నువ్వు అడగవు కదా నువ్వు అని చెప్పాను లేకపోతే నేను నాకు టైం గుర్తు చేయడానికి అవసరం నేనే చెప్తాను కాబట్టి చేయాల్సింది నాకు టైం గుర్తు చేయడం కాదే స్వామిజీ మీరు అయినా ఒకప్పుడు కసి తీసుకుంటారా అని అదే కావలసింది తీసుకున్నప్పుడు అయితే నేను తాగా ఒకసారి తాగుతాను అది అప్పటికే తగేసాను అనుకోండి ఇంతకు రావాలన్నా ఇంకా నాకు మీరు లక్ష రూపాయలు వచ్చిన నేను ఇంక తాగాను అందువల్ల అక్కడికి తాగకపోతే మటుకు లేవు టెట్ సో దట్ లెక్చర్ మీరు బా కాబట్టి న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్ తర్వాత ఆ యో మహతో ఏకమౌారద్యోతమాత్రం పరిశిష్టం తంతమైరుపసమాయ ప్రాజ్వలెన తటేపీ బహుదహే అప్పుడు కమూహోగాచ ఆ మంత్రం దాని భాషం చెప్పలేదు కదా ఒక రెండు మంత్రాలు కలిపి చెప్పేస్తా సో అప్పుడు ఆ గురువు గారు శిష్యులతో అంటున్నారు హే సైన్య యథైతే మళ్ళీ యథాలైతే పెద్ద మంత్రం అనుకో మహత అధ్యాహిత పెద్ద బాను సాయ అంతా జలాడితే ఒక్క పేసం తలుపు మిగిలింది అదే ఉన్నప్పుడు దాన్ని ఇది కొన్ని కట్టిని తీసుకెళ్ళి పారాయడం కాదు కొత్త వచ్చి బహుళ వేస్తే అది అంటుకోదు అప్పుడు ఏం చేయడానికి తన తృణై ఉపసమాధాయ ఎండి దిడ్డో తీచు అయితే తీసుకెళ్లి ఉపసమాధాయ దాన్ని దాన్ని ఇలా దగ్గరికి తీసుకురావాలి ఆ దగ్గరికి తీసుకురావాలి నిస్పర్శ అనేవ్వకూడదు నిస్పర్శ అయిపోతుంది దాన్ని సమాధాన అంటే ఏకాగ్రం చేయాలి అంటే ఆ తీచుతో దాన్ని పర్యవేక్షించాలి కొంచెం పొగామంటా వచ్చిన తర్వాత చిన్న మంట వచ్చేట్లో చేసుకోవాలి అప్పుడు ఆ చిన్న మంట వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేవి కట్టరు ఎంత వేస్తావో నువ్వు ఓకిదే అది ఎంత వేసినా తగలబెడతాను ఆ విధంగానే నీలో కూడా పెసగంట నిధులుని ఒక కళ నిర్యోజనం చేసిన చేపట్టి అది ప్రజలయ్యింది అని చెప్పాడు భాష్యం సహా సో గురువుగారు చెప్పినట్టుగా తా ఆ విధంగా అంటే గురువు గారు చెప్పినట్లుగానే దేవిని చేసొచ్చాడు అథ అనంతరం హైమంతి సో ఆ గురువు గారి అంటే తండ్రి తండ్రి దగ్గరికి శుశ్రూషు అంటే శ్రవణము చేయగలి దగ్గరకు వెళ్ళాడు శుశ్రూష అంటే కాలు మొక్కడము అది కాదు శుశ్రూష అంటే శ్రవణము చేయాలనే ఇచ్చి శుశ్రూష శ్వేతం ఇచ్చ శుశ్రూష సమంతం శ్రవణము చేయాలి అనే కోరిక ఇప్పుడు శ్రూ శ్రూ శ్రూ ఏకో హల్ చుస్సు అన్యాలు ఇచ్చ్రూలో రెండు హళ్ళు ఉన్నాయి కదా ఆ మొట్టమొదటి హళ్ళు ఉండి రెండోది చేయలేదు శుశ్రూష చూసారా మీకు హలాశేష ప్రథమ్య అన్ని హడాలు అది సూత్రం ఎలా చిన్న అలాగే శుశ్రూష అవదో ఒక హలో వీలుతుంది అది కూడా మొదటి హలో వీలుతుంది అంటే అంటే స్కీమ్ థింగ్ పానం గారు తిన్న స్కీమ్ అలా ఉంటుంది ఎనీవే సో శుశ్రూష అంటే వెళ్ళి కాళ్ళు మొక్కలే అడిగితే అంటే ఒక ప్రముదాలు వచ్చాయి నా దగ్గరికి ఏం చేస్తున్నావా అంటే ఆయన శుశ్రూష చేస్తున్నాను అంటే శుశ్రూషం చేస్తావు అంటే వంట వండు పెడతాను తర్వాత ఏమో కాళ్ళు మొక్కుతాను ఆయన ఆయన వ్యవహారాలు చూసి పెడతాను పోస్టాఫీస్ చేస్తాను ఏం చేస్తాం అదే దాని తేవంటారా నువ్వు ఏమైనా పాఠం కలుగుతున్నావా ఆయన చెప్పేదా పాఠం కలవడానికి ఆయన చెప్పినా చెప్తే పాఠం కావడం మరి ఇంత శుశ్రూష అంటే మొహం అది శుశ్రూష కాబట్టి అంటే శ్రోతుని ఇచ్చా వినాలనే కోరిక పాఠం చదివేప్పుడు ఎలా పాఠం జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో ఆనుషంగికంగా అంటే అసలు సెకండరీ ఆర్జినరీ ఎఫెక్ట్ కింద ఏదో కొద్దిగా సేవలు కూడా చేస్తే దాన్ని కూడా శుశ్రూషలో ఇంక్లూడ్ చేశారు అలా చేస్తారు కనుక అంతేగాని అసెంబ్లీ లేకుండా దీన్ని పట్టుకునే శుశ్రూష ఉండడం సరికాదు కానీ లోకంలో ఆ పేరు ఎలా మీరు చూడండి గురువు గారికి ఈ పనులు ఆ పనులు పాఠం చదవడం తేనిక ఏది తేనిక ఈ పను చేసినట్లు జరిగా పాఠం కావడం జరిగింది కాబట్టి పాఠం కావడానికి ఫిరే కష్టం కాబట్టి శుశుశ్రూషు గురువు వద్ద శ్రవణం చేయగరి ఉపసాద మళ్ళీ దగ్గరికి వచ్చారు తమ హోపగతం పుత్రం అసలు గమనించండి యత్కించృగాదిషు ఇంకో అనసే మళ్ళీ గుణం వస్తుంది వరంధ్రపర అర్ర వస్తుంది కనుక ఎత్తి అర్గాదిషు అవుతుంది అర్వ వస్తుంది రూ బదులు అర్వ వస్తుంది ఎత్తిదిషు విడపిస్తే ఎక్కించుగాది గ్రంథ రూపాతంగా హిత తండ్రి అడిగాడు ఆ దగ్గరికి వచ్చిన శిష్యుని కొడుకుని అడిగాడు ఏమిటి అడిగాడు రుక్కు రుక్కు మొదలైన వేదాల్లో ప్రశ్నించాడు ఏమి ప్రశ్నించాడు గ్రంథరూపం అర్థజాతంలా అక్కడ ఉండే మంత్రం చెప్పు అంటే కేవలం గ్రంథంలో ఎలా అయితే అక్షరాలున్నాయో అలా చెప్పాలి అది బాగా చెప్పింది ఓకే ఈ మంత్రానికి అర్థం చెప్పు అర్థజాతం మంత్రం ఎలాగ చెప్పేవారు దానికి అర్థం చెప్పు అంటే అది చెప్పేది అది చెప్పేది సో అంత బుద్ధిమంతుడు కూడా పాదరసంగా బుద్ధి సో అవన్నీ గుర్తుకొచ్చేసి తక్కువ చెప్పేశాడు శ్వేతకేతు సో ఆ శ్వేతకేతు ఏ జరిగితే అవన్నీ కూడా గుర్తుకొచ్చేసేవాడికి ప్రతిపేదే అర్థట గ్రంథట వేదంలో రెండు ఉంటాయి సౌండ్ ఉంటుంది అర్థం ఉంటుంది సో రెండు కూడా మంత్రం కావాలంటే మంత్రం చెప్తారు దానికి అర్థం చెప్పమంటే అర్థం చెప్పండి ముందు కూడా కొంతమంది కేవలం సౌండ్లే చెప్తారు అర్థం చెప్పడం అది అది ఒక లోటు అది అంత వేదని చదువుకుని దానికి అర్థం కలిగిపోవడం లోటు కదా సో ఒక ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయనకు ఏదో పేరు మనలో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదో ఆయన ఏం చేస్తారంటే ఏదో ఒక ఒక ఇదే కపోవల కల్పన ఆయన దాంట్లో శాస్త్రం లేదు ఆయన కపోవల కల్పన ఏంటంటే ఇప్పుడు మంత్రం ఉందనుకోండి మంత్రంలో ప్రతిపదానికి ఓం పెడతారు ఓం గణానం స్వా గణపతివస్త అని చెప్పాలి అలా చెప్పారు ఓం గణానాం ఓం స్వా ఓం గణపతి ఓం కవి ఓం కవీనాం ఓం ఉపనిశ్వవస్త అలా ఇలా చెప్తారు అది ఇలాగ లేదు తర్వాత ఆయన ఏం చేశారంటే ఇలా చెప్పి చెప్పి ట్రై అలా చెప్తూ అంటే ఒక కొంత ఆడియన్స్ ని క్రియేట్ చేశాడు ఆయన బాగుంది అన్నట్టుగా ఎందుకంటే మామూలుగా గణాన ఇంట్లో గణపతి చెప్పారనుకోండి అంత అట్రాక్టివ్ గా లేదు అదే టీవీలో చెప్పాలనుకోండి మామూలుగా ఇలా గణ ఇంట్లో గణపతి అంటే చెప్పుకుంటున్నాడు ఆయన దారిని ఆయన వెళ్ళింది అలాగతి చెప్తా అది ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది అలాగే అటార్క్ చేస్తాడు వెరీనా అట్రాక్షన్ సీ క్రియేటివ్ పీపుల్ లైక్ డాక్టర్ దాంతో ఆయన ఇంకా ఒరిజినల్ మంత్రాలు చెప్పడం మానేసి ఇది పట్టుకున్నారు పట్టుకుని ఇది చెప్తే ఉన్నా దాన్ని దాన్ని సపోర్ట్ చేసి ఒక గ్రూప్ ఇలాగ వచ్చింది ఆయనకు ఓంకార ఘనకాఠి అని పేరు మార్పుకున్నారు ఇది ఘనకాఠి ఇలా ఉదో ఓ సరే నాకు నాకు తారశిల్లే తారశీల్ నా నాకు ఏదో చెప్పారు నేనున్నాను ఆ గణపతి మంత్రాన్ని మీరు అర్థం చెప్తే ఇంకా బాగుంటుందండి నేను అంటే అది నాకు తెలియదు మీరు దాని గురించి ఈ ఎక్కత్తు మానేసి అర్థం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది ఇంకా ఓం ఓం ఓం ఇషో తో ఓం ఇషో ఓం స్వ ఓం జో ఓం స్వా అంటే ఇలాగా అది వాక్యం కూడా ఉండదు కదా మీరు వాక్యాన్ని అలా బ్రేక్ చేసుకుంటూ పోతారు అది వాక్యం కాదు అది గణానాం త్వా గణపతిని అంటే వాక్యం అవుతుంది కానీ ఓం గణానాం ఓం ఓం గణపతి వాక్యం కూడా కాదు వాక్యం అవ్వాలి కదండి వీడి పవాలని అలా ఉచ్చరిస్తుంటే వాక్యం లేకపోతే వ్యర్థం కదా ఉచ్చారణ ఇటువంటి సూక్ష్మమైన విషయాలను తెలుసుకోకుండా వీర వాళ్ళు కొంతమంది అలా కాదు వీడి వెటకేటు గ్రంథట అర్థటశ్చ కసాల్ శంకర్ మెన్షన్ చేశాకైనా అందు గురించి నేను మెన్షన్ చేస్తాను అదే అంటే అప్పుడు అలా ఉండేవారు అలాగే చదువుకునేవారు తర్వాతి కాలంలో ఈ అర్థంకో అర్థమైపోయిందండి అర్థం తెలుసుకునే అది అదృష్టి పోయింది అర్థం తెలుసుకునే దృష్టి ఎప్పుడైతే పోయిందో కేవలం వల్లించడానికే పరిమితమైపోయారు దాంతో పురోహితులందరూ కూడా మనం చూస్తూ ఉంటాం వల్లించడానికి పరిమితం అయిపోయారు ఎప్పుడైతే వల్లించడానికి పరిమితమైపోయారో మనం కూడా దానికే పరిమితం ముక్కు పట్టుకోండా ముక్కుబట్టుగా చూపెట్టుకోండి చూపట్టుగా ఈ నీళ్ళు ఇక్కడ పోయి అక్కడ పోయి నక్షత్రం దానికి పరిమితం అవుతాం ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఆ చెప్పిన నింటరం ఏంటి అని తెలుసుకునే ఉత్సాహం మనకి లేకుండా అయిపోయింది దాంతో ఎంత రిచువల్లే అది ఒక రిచువలే అయిపోయింది రిచువల్ విటైర్ రిచువల్ హైలీ మెకానికల్ అయిపోయి దాంతో ఎవరినో ఇన్స్ ఎవడో టెంపుల్ ఉంటుంది అందరూ కరెక్టే ఏపీ జీ అందరూ కరెక్టే దేవాలయం జీని అన్నేస్తారు వాళ్ళ కుమ్మస్తాయి అన్నేస్తారు ఎవరో పైవాడు ఎవరో ముస్లిమో క్రిస్టియన్మో వచ్చి అన్నాడు అదేమి కమ్యూనిస్ట్ వచ్చి అన్నాడు కానీ వీళ్ళే వీళ్ళే అన్నేస్తారు ఎల్లనేస్తే మళ్ళీ అక్కడే అక్కడే వెళ్లాడుతూ ఉంటారు ఆ దేవాలయం చూస్తూ ఉంటుంటారు ఆ భూమి అన్నేస్తాను ఆస్కర్నిస్తారు దేవుడు కూడా అన్నేస్తాను అంటే ఇన్స్పిరేషన్ ఏమీ లేదనమాట వై సెండ్స్ టు ఇన్స్ఫార్మ్ వాట్ ఈస్ రాంగ్ అంటే అది ఎప్పుడో అర్థం చేసి చూడకపోతే ఏం ఇన్స్పిరేషన్ వస్తుంది అని నాకు అర్పించింది ఇస్ సోషల్ మెలాయిస్ మీరు పెద్దలు మీరు కూడా ఆలోచిస్తే మీకేమైనా అంతకంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ జరిగితే మీరు చెప్పచ్చు నేను ఏదో స్టేజ్ మీద కూర్చున్నాను కాబట్టి నేను చెప్తున్నా తర్వాత భాష ఎంత సంతోషించారు మీడికి అన్ని గుర్తున్నాయి ఆయనకి తెలుసు వీడికి గుర్తుంటారు అప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు ఎవరం చెప్తున్నారంటే యథా చెప్తున్నారు యథా సూమ్య మహతో సమానం మహత అభ్యాహిత్య ఏకం బంగారం ఖర్చేట అంతవరకు ఇంతకు ముందు మంత్రంలో చెప్పిన వ్యాఖ్యానము కొత్తగా ఏమీ లేదు అది సమానము ఒక్కటి మిగిలింది మంచిది ఏకమంగారం శాంతశ్యాగ్నే మాత్రం పరిశిష్టం సో చాలా పెద్దది ఒరిజినల్ గా పెద్ద పెద్ద మంటలు వచ్చాయి అదంతా గళారిపోయి ఇప్పుడు ఒక్క నిలుగురు గురి గంట మిగిలింది పరిశిష్టం ఓకే తృణిశ ఉపసమాధాయే వర్ధ శంకర్లు కొంత అనుహవం గలవారు వైదిక వైదిక సంప్రదాయం తెలుసుకున్నవారు కదా అంటున్నారు ఆ మిగిలిన పిసరంటుండే దాన్ని ఎండి గడ్డి చేయటో అయితే చూర్ణం చూర్ణం అంటే సాడస్ట్ డస్ట్ తో డస్ట్ డ్రై డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అలా స్ప్రింట్ ఇచ్చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఎండిపోయిన పిడకల్ని డస్ట్ కింద పెట్టుకుంటారు అది స్ప్రింట్ ఇచ్చేయాలి అయితే సాడస్ట్ స్ప్రింట్ ఇచ్చే అప్పుడు అది పొగరాడం ఒక కబ్జేటానికి పది కజతాలు చూడవుతారు అప్పుడు అలా చేయాలి పూర్వపరిమా అంగారేణేన అంటే ప్రజ్వరెల్లా చేయబడినా సో ఆ విధంగా ప్రజ్వల చేయబడిన ఆ అంగారము చేత అంటే ఆ దొద్దితోటి నిప్పు బొగ్గు చేత దానికంటే కూడా ఒకేటి అంటే అంతకు ముందున్న పరిమాణం అంత పరిమాణం కదా దానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినటువంటి కక్షలని దిస్తుంది కరోటమంత్రం సోమ్యా షోడశానా కళా ఏకాశిష్టా భూత్ సాని మే నోపసమాజ్వాళీ తయై తర్హి నేదానుభవసి అన్ననయన్ హి సౌమ్యమన ఆపేనయ్రాజ్ఞావితిజ్ఞావి సాం సౌమ్యా హి సౌమ్య ఏం ఇదే విధంగా ఆ మంత్రాలు చిన్నట్లుగానే ఏ షోడశానాం కళానాం ఏకాకళ అతిశిష్ట అభూ మీలో కూడా పదహారు కళలు ఉండేవి ఈ పదిహేను రోజులు పోయిన మానేసినందువల్ల ఒక్క కళ మిగిలి ఉన్నది అన్నేన ఉపసమాహిత ప్రాజ్వాలి ఆ ఒక్క కళ అన్నము చేత ఆహారము చేత ఉపసమాహిత దగ్గరికి తీసుకురాబడి పరిపష్టం చేయబడినది ప్రాజ్వాలి బాగా వర్ధిండింది బాగా ప్రజ్వరింది దాంతో నీకు తదే తరిహి ఏ తరిహి అంటే ఇప్పుడు తలా వేదాననుభవసి ఆ మనస్సు యొక్క కలదు బాగా వర్ధిల్లింది మంట వర్ధిలినట్టుగా వర్ధిల్లింది దాంతో నువ్వు వేదాలను చాలా చక్కగా గుర్తు చేసుకోగలుగుతున్నావు కాబట్టి మనస్సులో వేదాలు గుర్తొచ్చాయంటే చిన్న అన్నాన్ని పెట్టచ్చు ఇంకా అన్నం ఎంతో సేపు కాలేదు అక్కడికప్పుడే అప్పుడే సూక్ష్మాజం మనస్సులో ప్రవేశం చేసి బలాన్ని చేకూర్చేస్తుంది ఇప్పుడు కాఫీ తాగిన ఎంత సేవలకు పాఠం మొదలవుతుందండి అలా కాఫీ తాగారు కాదు అప్పటికప్పుడే వచ్చేస్తుంది సూక్ష్మాషం ఇంకా ఎప్పుడో రెండు గంటలు మూడు గంటల అందుకప్పుడు అంతే అంతలాగ అన్నానికి మనస్సుకి సంబంధం కానీ మళ్ళీ తీసిస్తే అన్నమయ్య సోమ్య మనహ్య అన్నమయం మనహ ఇప్పుడు అర్థమైందా అర్థమైందా ఆ పో తర్వాత అంటే వీళ్ళంటారు తద్ధా విర్ఫెక్ట్ అయా తెలుస్తుంది ఇంక తెలియకపోయినా ప్రసక్తి లేదు పదిహేను రోజులు భోజనం మానేస్తే ఎందుకు తెలియదు ఇది షాధ్యాయస్ సప్తమఖండం శ్రేణ్యానా అన్నకలా సామర్థ్య రూపా ఏ షోడశానాం కళానా యొక్క పదహారు కళలు పదహారు అంశములు అక్కడి నుంచి అంశములు అన్న కళానాలు అన్న వికారాలు వీటి చిన్న అన్నము ఆ కళల కింద తయారైంది శైలు సైకాలజీ మీరు చెైల్డ్కి బోధించేస్తే వచ్చేస్తున్న భోజనం పెడితే బోధించాలి న్యూట్రిషస్ ఫుడ్ ఇస్తే నేను మీకు రూల్ చెప్తా మీరు ఆలోచించండి మన జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి పిల్లలు చాలా బుద్దిమంతులుగా ఉంటున్నారు మన జనరేషన్ కొంచెం మనం ఒక రకంగా మధ్యలో ఉండేవాళ్ళం ఆనాడు ఈ స్కూల్ ఫస్ట్ ఈ రోజుని స్కూల్ ఫస్ట్ దాకా అక్కర్లా ఆ స్కూల్లో మామూలుగా చదివి ముందు కూడా వెలవేలా పోతాడు ఆనాడు స్కూల్ ఫస్ట్ అప్పుడేంటండి ఎంటర్ మేథమెటిక్స్ ఎంట ఫిజిక్స్ ఇప్పుడు చూడండి పిల్లల్ని మీకు తెలుస్తుంది మీరు ఎస్ఎస్ఎల్ సీలో చదివిన మ్యాథమెటిక్స్ మరి ఐదో క్లాస్ లో చదివేస్తుంది కాబట్టి నేను ఒకసారి కంప్యూటర్ ఓ డాక్యుమెంట్ ఇదే నాకు తెలుసు నాలుగు సంగతులు ఏవో నాకు తెలిస్తే ఇంత వయస్సు తర్వాత ఏవో నాలుగు మాటలు నాకు తెలుస్తే ఐదో తరగతి పిల్లలు తెలిసి ఇంకా ఎక్కువ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ రావడం ఒక్కటే కాకుండా మన వయసు మన జనరేషన్ లో పిండి సరిగ్గా ఉండేది కాదు ఎందుకంటే పిండికి సంబంధించిన అవగాహన ఉండేది ఫుడ్ కూడా ఇంత విడింగ్ గా దొరికిది కాదు ఇప్పుడు ఫుడ్ దొరికితే ఇంత విడింగ్ అప్పుడు దొరికిదు కదా లేదా ఆకాయ నూనె ఇలాగే మీనింగ్ లెస్ ఫుడ్ పట్టిస్తే సరైనటువంటి న్యూట్రిషస్ ఫుడ్ రెండు కదా ఇప్పుడు వీళ్ళకి ఇది కాల నుంచి కూడా చాలా న్యూట్రిషస్ ఫుడ్ పెడుతున్నాను పిల్లలు అందరూ కూడా రకంగా న్యూట్రిషస్ ఫుడ్ పెట్టుకున్నారు దాంతో వీళ్ళ తెలివిదాటలు పెరిగాయి నా అబ్జర్వేషన్ మీరు కూడా ఆలోచించండి అన్నమయం సౌమ్యమనహ అన్నమయం మనహ సో ఊ అన్నం అంటే రైస్ తింటే బుద్ధి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది రైస్ తింటే వీళ్ళు నిద్రపోతారు వీళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువగా నిండితే నిద్ర వస్తుంది బుద్ధి అన్నం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ కాబట్టి కూరలో అవన్నీ తినాలి దాంట్లో విటమిన్స్ అవన్నీ ఉంటాయి దాన్ని సరిగ్గా తినాలి సరైన పద్ధతిలో కుక్ చేయాలి మన కుకింగ్ ఆయిల్ రాంగ్ అయితలు హల్దీ ఆయిల్ వేస్ట్ బాగా రోస్ట్ చేయటం అది కుకింగ్ రాంగ్ టైప్ ఆఫ్ కుకింగ్ సో దేహత చే తాతగారు అలా చేశారు మీ తాతగారి బుద్ధి కంటే మనం బుద్ధి మనోడి బుద్ధి బాగుందని కదా ఇప్పుడు చెప్తాండి మనం కాబట్టి వాళ్ళు చేసినట్టుగా మనం చేయమక్కర్లా వాళ్ళు జీవితంలో కష్ట సుఖాలను ధైర్యంతో ఎదుర్కొనే అది మనం నేర్చుకోవాలి మన దగ్గర నేర్చుకోవాల్సిన మంచి పాయింట్స్ కొన్ని ఉంటాయి అది నేర్చుకోవాలి ఎంతటి కష్టమైనా అలా నెచ్చిపోయి వాళ్ళని విచరితులను చేసి కావు ఇప్పుడు వాళ్ళు కష్టం వస్తే ముందు చాలా కృంగిపోయి ద క నాట్ విని థింగ్ కష్టాలు వస్తాయి అందరి జీవితాలు ఒక్కలా ఉండవు ఏం జరుగుతూ ఉంటాయి అన్ని అన్ని సందర్భాలు బాగున్న భాగ్యవంతులు ఎవరో కొద్దిమంది ఉంటారు ఆ కొద్దిమందే ఉంటారు కొద్ది కాలమే ఉంటుంది కూడా ఏదో నాకింగ్ ఏదో వస్తుంది పొరవాళ్ళు ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్ పర్సన్స్ ఏవో ఉంటాయి కూడా చాలా అవలీలగా అలవోకగా సహించేసి టీ ఎక్సెప్ట్ చాలా ఉంది ఎన్ని డిస్కంఫర్ట్స్ ఉన్నా ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా ఎంత ఇన్సెన్సిటివిటీ ఉన్నా కూడా ఎగరవాడు చాలా ఇన్సెన్సిటివ్ గా ఉంటాడు దాన్ని కూడా అన్ని సహించేసి వారు దేన్ని కూడా సహించకపోవడం అనే ప్రసక్తి లేదు సహనం లేదు మనం దేన్ని అక్సెప్ట్ చేయడం ఎందుకంటే మనం హై టెన్స్ బాగా బాగా టెన్షన్ ఎలక్ట్రిఫైడ్ అట్మాస్ఫియర్ లో బతుకుతూ ఉంటాం ది పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి వాళ్ళు గల్దండ్రులు విన్నారు కానీ మనం దల్దండ్రం తినక్కర్లేదు వాళ్ళు మంచి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి తెలియదు పాపం తెలియనివి మనం పాపించక్కర్లేదు తెలివితేటలు కాదండి తలం కష్టంగా ఎప్పుడు భోజనం చేసేది కాబట్టి నేను కూడా అలాగే భోజనం చేస్తాను ఇట్ ఈర్ హియర్ నార్ దే పలాపరకాలు లేకుండా ఉండకూడదు ఆలోచన ప్రధానంగా ఉండాలి సో అన్న కళానం కాబట్టి అన్నమే అన్న వికారమే మనస్సు అన్న వికారం అన్న కళానం సామర్థ్య రూపానం ఈ అన్నము యొక్క కళలే అన్న వికారములే సామర్ముల రూపాన్ని చెందిస్తుంది మీకు కంటికుండా భయం చేశారనుకోండి కంటితో బాగా చూడగలుగుతా చెవితో బాగా వినగలుగుతాం కణిలో నక నకలాడుకుంటుంటే మీకు ఫస్ట్ క్లాస్ సినిమా చూపించారు అనుకోండి సత్య చిత్రి గారు పచ్చాలు ఇలాంటి వరల్డ్ ఫేమస్ టిక్చర్ చూపించారు అనుకోండి తలపోటు వస్తుంది ఇదే ఎందుకంటే చూడడానికి కన్నుకి సామర్థ్యం ఉండాలి చెవికి సామర్యం ఉండాలి బుద్ధికి సామర్యం ఉండాలి ఇన్ని సామర్థ్యాల రూపంగా ఈ అన్నమే పరిణామాన్ని చెందుతుంది సూక్ష్మాంశము వాటిలో ఏకాశాని ఒక్కటే మిగిలింది పదిహేను రోజులు అభుక్త పదిహేను రోజులు భుక్తి లేదు కనుక భోజనం చేయలేదు కనుక ఒక్కటే కళ మిగిలింది కళ చంద్రమ ఇలా పదిహేను రోజుల్లో పదిహేను కళలు చిక్కిపోయావు ఎలాగంటే ఏకైక అన్న ఏకైక కళ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కళ చెప్పుని చిక్కిపోయాం ఎలాగంటే చంద్రమసహ అపరపక్షే ఇలా పూర్వపక్షము అపరపక్షము సో అపరపక్షము అంటే రెండవ పక్షము ఈ ప్రథమా తత్పురుష పూర్వకాయ అపరకాయ అనేది కాలేదు పూర్వశ్వాసవ కాయస్య పూర్వకాయ పూర్వశ్వాసవ పక్ష పూర్వపక్ష అపరశ్వాసవ పక్షస్య అపరపక్ష అపరపక్షము అంటే కృష్ణపక్షము అని అర్థం ఈ అపరపక్షంలో చంద్రుడు అలాగా లాగా చిక్కిపోతాడు క్రమక్రమంగా చిక్కిపోతాడు అదేవిధంగా వీడు కూడా చిక్కిపోయినాడు పదిహేను కళలు చిక్కుతాయి చంద్రుడు కూడా కళలు అని వాడుతూ ఉంటాం అతిశిష్ట కళ तवा भुक्तेना, तवान्न भुक् उपसिता वर्धिपसिताज्वाईर्घ्यं चांदस प्रज्वलिता वर्धि सो अतिशिष्टा कला कला मिल अभी तवा अन्न भुक्न नहीं आनंदा दाने केत उपसिता అంటే దగ్గరికి చేర్చబడి వర్ధిత వర్ధల్ల చేయబడింది ఉపచిత అంటే ఇట్ వాజ్ నేర్ టు గ్రో ఫర్దర్ అని ఫర్దర్ ఉపచయం అంటే బాగా వర్ధల్ల ప్రాజ్వాలి అని దీర్ఘం ఉండదు మామూలుగా ధాతు అయినట్లయితే ప్రాజ్వాలి అని ఉంటుంది ఆత్మ నేపథ్యం లంగ్ యొక్క రూపం గుర్తు నాకు లంగో లేకపోతే నిర్ణ వాటెవర్ ప్రాజ్వాలి అని హ్రస్వం ఉంటుంది ఈ దీర్ఘం ఎక్కడ నుంచి పట్టుకు చేయండి అంటే కాదా దీర్ఘం అన్నది అది వైదిక ప్రయోగము కాబట్టి ఈ వ్యాకరణానికి ముందుది వ్యాకరణం తర్వాత వచ్చింది మంత్రాలు ముందు ఉన్నాయి కాబట్టి వ్యాకరణాన్ని ఫాలో కాదు దీన్ని వ్యాకరణం ఫాలో అవుతుంది కాబట్టి దిస్ ఎక్సెప్షన్ టు వ్యాకరణ రూ ఇ కేమ్ లేటర్ అని అర్థం వైద్యం ఛాందో ఇంటికి ప్రాజ్వాలి అని అర్థం అంటే అర్థం ఏంటి ప్రజ్వలిత అని అర్థం అంటే వర్ధిత అండ్ మనశ్శక్తి ప్రజ్వలిల్లింది అంటే లిత్ అంటే మంతంటే ప్రజ్వలిల్లుతుంది మనస్సు ప్రజ్వలిల్లడం అంటే ఏంటి వర్ధిక మనశ్శక్తి వర్దిల్లింది అని అర్థం ప్రాజ్వాలి పాఠాంతరం శంకరుల కాలంలోనే ప్రాజ్వాళిట్ అని ఇంకో పాఠం ఈ సామవాదం చదువుకున్న వాళ్ళ దగ్గర కొంతమంది ప్రాజ్వాలి అని చెప్పారు కొంతమంది ప్రాజ్వలీట్ అని చెప్తున్నారు పాఠాంతరం శంకరుడి కాలంలోనూ ఉంది అది ఆయన నోటీస్ చేశారు చిన్నారు ఇది పాఠాంతరం దానికే అదే అర్థం ఇంకా కొత్త అర్థం ఉపసమాహిత అంటే ప్రాజ్వాలి అనే ఆత్మనే పదం అది కర్మని ప్రయోగం అర్థపదైన ఫుడ్ కర్మణ ప్రయోగం ఉంటుంది కదా రాజవాలిట్ అంటే ఇది దిస్ ఈస్ లైక్ లిన్ అభూత్తులాగా ఇది కర్తల ప్రయోగం కాబట్టి అక్కడ కర్మణ ప్రయోగంలో అర్థం ఎందుకారు ప్రజ్వలిత ప్రజ్వలన చేయబడినది అని అర్థం కర్మణ ప్రయోగం కాసింగ్ వాయిస్ ఇట్ వాజ్ మేడ్ ఇక్కడ పరస్మయపదం కదా రాజ్వాలిట్ అంటే స్వయం ప్రజ్వలిత ఇచ్చారు తనంత తానే చక్కగా మండింది అని అర్థం రాజ్యాలి అంటే మండింప చేయబడినది రాజ్యాలి అంటే మండినది అని అర్థం కాబట్టి స్వాధాంతరంలో ఆ రకమైన అర్థంలో మార్పు అది కర్తరి కర్మని ప్రయోగం ఇది కర్తరి ప్రయోగం అది ఆత్మనే కూడా ఇది పరస్పమే కూడా మీరు చదువుకున్నది మాత్రం చదివారు కాబట్టి మేము గుర్తు చేశాం వేదాననుభవసి ఉపలభసే సారి బాగా వ్యర్థం ఉంది కనుక ఈ టైంలో నువ్వు వేదాన్ అనుభవసి వేదములను అనుభవించుతున్నావు అనుభవించడం అంటే నీకు గుర్తుకొస్తున్నాయి అనర్థం ఏం యా వృత్తి అనువృత్తిభ్యాం అన్నమయత్వం మనసు సిద్ధం ఇచ్చుపసంహరీ అనువృత్తి అని ఇవేట లాజిక్ అది ఆ లాజిక్ నిదల్యానికి వీలు లేనటువంటి లాజిక్ వ్యావృత్తి అనువృత్తి మొదలైన నమన మహర్షి కూడా చెప్తూ వారికి వ్యావృత్తి అంటే ఏమిటి అన్నం తినకపోతే మనస్సు సరిగ్గా పనిచేయదు ఇది వ్యావృత్తి అనువృత్తి అంటే ఏమిటి అన్నం తింటే మనస్సు బాగా పనిచేస్తుంది ఇది అనువృత్తి నెగిటివ్ పాజిటివ్ ఇప్పుడు ఈ రెండింటినీ చెప్తే మీరు ఏం సంకోశం చేస్తారు తప్ప సంకోశం ఏం చేస్తారు అన్నం తింటే మనస్సు బాగా పనిచేస్తుంది అనువృత్తి అన్నం తినకపోతే మనస్సు బాగా పనిచేది వ్యావృత్తి రెండు ఉండాలి రెండు ఉన్నప్పుడు సంకోశం ఏంటి సంకోశం ఏంటంటే అన్నమయ్యి సౌమ్య మన ఇప్పుడు చదువుకునే శ్రద్ధ అంటే మంచి మార్కులు వస్తాయి చదువుకునే శ్రద్ధ లేకపోతే మంచి మార్కులు రావు అని రెండు పరిస్థితులు ఉన్నప్పుడు శ్రద్ధకి మార్కులకి సంబంధాన్ని చెప్పచ్చు టేబుల్ ల్యాంప్ ఉందనుకోలేదు టేబుల్ ల్యాంప్ ఉన్నవాడికి మంచి మార్కులు వచ్చాయి టేబుల్ ల్యాంప్ లేకపోతే మంచి మార్కులు రావు అని మీరు చెప్పలేరు ఎందుకంటే ఇంకొకటి టేబుల్ ల్యాంప్ లేని వాడికి కూడా మంచి మార్కులు వచ్చాయి కాబట్టి టేబుల్ ల్యాంప్ ఉన్న వరకే వచ్చాయి లేని వరకే వచ్చేది కాబట్టి టేబుల్ ల్యాంప్ కిను అంటే రీడింగ్ ల్యాంప్ కి మార్పులకి సంబంధం లేదు ఒకప్పుడు రీడింగ్ ల్యాంప్ ఉన్న వారికి రాలేదు కాబట్టి అనువృత్తి వ్యావృతి రెండూ కలవాలి ఏదో ఒక్కటి చెప్తే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లాజిక్ అది ఫిఫ్టీ పర్సెంట్ లాజిక్ అంటే నో లాజిక్ అనర్థం రెండూ కలుస్తే మటుకు ఇంకా దానికి తిరిగి అదే కరెక్ట్ అనేదో వ్యతిరేక అంటే ఇది ఓ రకం అన్న వ్యతిరేక ఇంకో అన్వయ వ్యతిరేకం ఉంటుంది జన్మార్ధ్యతో అన్వయాధికరక అది ఇంకో రకం అన్వయ అది ఎప్పుడైనా చెప్తాను సో వ్యావృత్తి అనవృత్తి అన్య వ్యతిరేకం అని అంతే అనండి బట్ దర్ కైండ్ ఆఫ్ అనౌన్ అన్య వ్యతిరేక అవసరం సో దీన్ని బట్టి తమల మహర్షి అమలు గారు